పరమ మంత్రాలైన ముప్పదిరండు వేల శ్లోకాలతో విలసిల్లి వాల్మీకి మహర్షుల విశిష్ట రచన వశిష్ట గీత దీనిని యోగవాసిష్టమని మోక్షోపాయమని వ్యవహరిస్తారు శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి బోధించినది భగవద్గీత అది నారాయణుడు నరునికి ఉపదేశించినది శ్రీ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రులకు ప్రబోధించినది వశిష్ఠ గీత ఇది నరుడు నారాయణునికి బోధించినది భగవద్గీతా మకరంధాన్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి అందించిన శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఈ వశిష్ట గీతామృత సారాన్ని మనకు పంచిపెట్టినారు పెనునితురలతో తూకుతున్న జనులను వేదాంత భేరీలు రోగించి చైతన్యవంతులను చేయడానికి అవతరించిన ఆధ్యాత్మిక తేజోమూర్తి పరమయోగేంద్రులు శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందులు శ్రీ కాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ సంస్థాపకులు సంచాలకులు యశక్కాయులై మన గుండెలలో పుడికట్టుకొని శాశ్వతంగా నిలిచి ఉన్నారు గవాం అనేక వర్ణానం క్షీరస్ప్యేకవర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా గోవులు అనేక రంగులతో ఆకారాలతో ఉన్నప్పటికీ వాని పాలు ఒకేవిధంగా ఉంటాయి మానవులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ జ్ఞానం అందరిలో ఒకటిగానే ఉంటుంది ఈ వశిష్ఠ గీతాసారాంశవిధి రఘుకుల గురుదేవులు వశిష్ఠుల వారు రఘుకుల తిలకులు శ్రీరామచంద్రులకు బోధించిన జ్ఞానసుధ శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందుల వచస్సుధ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమోరు ం మంగళం గురువాయ మహనీయత్మనకరణ్యాయ సాధు మంగళం హరి శివ శంకర నమామి శంకర శివర నమి శివ శంకర గిరిజాపతి భవాని శర ంభో హే గిరివశంకర శంభో నమామి శంకర భవాని శంకర మామేశ్వర తవచరణం శివ శంకర నమామి శంకర శివ శంకర శంభోజా భవాని శంకర శివంకర నమామిర భవాని శంకర ఉమార తవ చరణం హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో గిరిజా భవాని శంకరంకర శంభో నమామి శంకర భవాని శంకర ఉమామేశ్వర తవ చరణం కరుణానిధే గోవింద వశిష్ట గీత మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం ఈ మహాగ్రంథంలో ఆరు అధ్యాయములు ఉన్నాయండి వాటి పేర్లు చెప్తున్నాను వినండి వైరాగ్య ప్రకరణం మొదటిది రెండు ముముక్షు ప్రకరణం మూడు ఉత్పత్తి ప్రకరణం నాలుగు స్థితి ప్రకరణం ఐదు ఉపశమ ప్రకరణం ఆరు నిర్వాణ ప్రకరణం నిర్వహణ ప్రకరణం చాలా పెద్దదండి అన్నిటికంటే చివరి అధ్యాయం మనకున్నటువంటి పద్దెనిమిది రోజుల్లో ఈ ఆరాధ్యాయములు సమాప్తం చేయాలంటే మూడు రోజులకి ఒక అధ్యాయం పూర్తి చేయాలండి ఇక్కడ మూడు రోజులకు ఒక అధ్యాయం కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు మొదటిదైనటువంటి వైరాగ్య ప్రకరణం మనం పరిసమాప్తం చేస్తాం అసలు ఈ గ్రంథం ఏ విధంగా ప్రారంభించింది ఎవరు చెప్పినారు ఎవరు వ్రాసినారు అనేటువంటి విషయం మొదట్లో మనం విచారణ చేయవలసింది ఇప్పుడు సాయంత్రం చూడండి భగవద్గీత ఇక్కడ విచారణ చేస్తున్నాం ఎవరండి వ్రాసింది వేదవ్యాసులు చెప్పింది ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విన్నదెవరు అర్జునుడు చూడండి త్రిమూర్తులు అక్కడ చేరారు ఇది సాయంత్రం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం అర్జునుడు వినటం అంత నోట్ చేసుకున్నాడు ఎవరు వేదవ్యాసులు అదేవిధంగా ఉదయం కూడా ఈ వశిష్ఠ గీతకు త్రిమూర్తులు ఏర్పడ్డారండి ఎవరు తెలుసు చెప్పింది వశిష్ఠులు విన్నది శ్రీరామచంద్రుడు వ్రాసింది వాల్మీకి మహర్షి చూసారా ముగ్గురుండి సాయంత్రం త్రిమూర్తులు ఉదయం త్రిమూర్తులు నిజంగా మహా తపస్సంపన్నులు మహాపవిత్ర స్వరూపులు కాబట్టి వారి ముగ్గురు యొక్క కాంబినేషన్ వారి యొక్క కలయిక వల్ల మనకు అద్భుతమైనటువంటి దూరంగా దూరంగా పడు ఏ ఈ గ్రంథరాజ్యం మనకి లభించిందండి సో సాయంత్రం భగవద్గీత ఉదయం వశిష్ఠ గీత అసలు గీత అని అంటే ఏమిటి చెప్పండి గానం చేయబడింది గీత ఎవరైనా గానం చేస్తుంటే దాని పేరు గీత అంటారని గానం అనేది ఎప్పుడొస్తుంది చెప్పండి ఎవరైనా దుఃఖంగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక పాట పాడండి అని అడగండి ఏడుస్తున్నప్పుడు ఏమండి ఒక పాట పాడం అసలు రానే రాదండి పాట రానే రాదు ఏ పాట ఎప్పుడొస్తుందంటే సత్వగుణం ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవారికి మాత్రమే పాటలు వస్తాయి ఏడుస్తూ ముసురుబెట్టి ఏదో దిగులుగా ఉండి దుఃఖంగా ఉండి శోకగ్రస్తంగా ఉంటే మాత్రం ఈ పాటలు రావండి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మీకు దుఃఖంగా ఉన్నప్పుడు ఒక పాట పాడాలని ట్రై చేయండి అసాధ్యం రాదు సత్వగుణంలో అది వస్తుందండి ఇప్పుడు ఎవడైనా కూని రాగం తీసుకుంటూ పోతుంటాడు దారిలో ఏదో వాడు మంచి సత్వగుణంలో ఉన్నాడన్నమాట వాడికి దిగులుగా ఉంటే అసలు మాటే రాదండి నూటెంబడి అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి టైంలో గానం చేశాడో తెలుసండి పక్కనే ఒక ఆయన ఏడుస్తూ కూర్చున్నాడండి చూ అర్జునుడు ఏడుపు వీరికి ఏమో ఆనందం తమువాచహృషి కేశహ ప్రహసన్ ఇవ భారత అంటారు ఈరోజు అధ్యాయం ఈరోజు రేపు వస్తుందండి సాంఖ్యయోగం తమువాచహృషి కేశహ ప్రహసన్ ప్రహసన్ అంటే ఏమిటి హసన్ అంటే నవ్వటం ప్రహ అంటే ప్రకర్షణ ఊహ ఊపిరి తిరగకుండా వీరికి నవ్వు వస్తున్నదండి కడుపు ఉబ్బిపోతుంది ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతో వీరికి అశ్రుపూర్ణ కులే కంటి వెంట ధారధారగా నీళ్లు పడుతున్నాయి గాండి జారి ఈ ప్రకారంగా వీరు ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు విషాదం చూడు వీరికి వినోదం చూడు వీరికి విషాదం వీరికి వినోదం ఆనందంలో పొంగిపోతున్నారు కారణం ఏమిటి తెలుసు ఉన్న విషయం యథార్థంగా వీరికి తెలుసు ఎవరికి గురువు అందుచేత వారికి ఏడుపు ఎందుకు వస్తుందండి ఆనంద స్వరూపులైనటువంటి వారు ఈ అర్జునుడికండి అసలు స్వరూపం తెలియలేదు అందుచేత విషాదం వచ్చింది కనుక ఇప్పుడు వశిష్ఠులు వారు చక్కని గానం గీత వశిష్ట గీత ఎవరికి చెప్పినారు శ్రీరామచంద్రుడికి అండి వారి వయస్సు నేను అడిగిన చెప్పినాను సాయంత్రం పదహారు సంవత్సరములండి పదహారు సంవత్సరముల బాల్యకాలం ఆ టైంలో వశిష్ఠ మహర్షి గారు చక్కని హితోపదేశం చేస్తున్నారండి ఆ సందర్భం ఏమిటో ఇప్పుడే చెప్తాను ఏ ప్రకారంగా ఇది ఉపక్రమించింది పర్వతం మీదండి ఒకనొక పర్వతం మీద ఒక అప్సర శస్త్రి ఉన్నదండి అప్సర శస్త్రి ఆకాశ మార్గం గుండా ఒక దేవదూత వెళుతున్నాడు ఎక్కడికో దేవదూత ఈ అమ్మగారికి సందేహం కలిగింది ఎవరు వీరు ఎక్కడికి వెళుతున్నారని ఆ దేవదూతను ప్రశ్నించింది ఎవరండి ఒక పర్వతం మీద ఉన్నటువంటి అప్సర శస్త్రి ఏమండి మీరు ఎవరు ఎక్కడి నుంచి బయలుదేరారు తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని అడిగింది ఆ దేవదూత సమాధానం చెప్తున్నాడు అమ్మ ఈ భూలోకంలో ఒక మహానుభావుడు మహా చక్రవర్తి రాజాధిరాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ అన్నీ వదిలిపెట్టి ఏకాంతంలో ఆ వైరాగ్యం కలిగి ధ్యానం చేసుకుంటున్నాడు వారి యొక్క ధ్యానం చూచి ఇంద్రుడు గారు వీరికి సరి అయినటువంటి వైరాగ్యం ఉన్నదా లేదా పరీక్షించాలని చెప్పి అనుకునే అనేకమైనటువంటి స్వర్గభోగములన్నీ నా ద్వారా వారికి అందజేయాలని చెప్పి పంపించినారు అనే అనేకమైన స్వర్గ వైభవాలు అక్కడ ఉన్నటువంటి వైభవాలన్నీ ఈ దేవదౌతకి ఇచ్చి ఇది అరిష్టనే మహారాజు అక్కడ ఏకాంతంలో తపస్సు చేస్తున్నాడు వైరాగ్యం కలిగి వారికి అందజేయండి అన్నారు ఈ దేవదౌత అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ఆ రాజుగారు తపస్సు చేస్తున్నారు చూడండి పూర్వం మహారాజులు ఎందుకు రాజ్యం వదిలిపెట్టాలి కొంచెం ఆలోచించండి బుద్ధుడు చూ రాజ్యం వదిలిపెట్టి ఏకాంతంలోకి వెళ్ళాడంటే అక్కడ ఉన్నటువంటి రాజ్య సుఖం కంటే ఇక్కడ ఏకాంతంలో సుఖం గొప్పదిగా ఉండాలి కామన్ సెన్స్ కలిగిన వాడు ఒక చక్కని ఆనందకరమైన వస్తువుని ఎప్పుడు వదలడండి మరి రాజ్యం వదిలిపెట్టాడంటే బుద్ధుడు అండి ఏం ఆలోచన దీనికంటే ఒక హైయెస్ట్ ఒక సుపీరియర్ పొజిషన్ ఆనందం బ్లిస్ ఆ ఆనందం కోసం వెళ్ళాడండి అది సరే ఇక్కడ ప్రపంచంలో కూడా ఆనందం లేదా అని మీరు అడగచ్చు ఉన్నదండి బట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ ఇట్ ఈస్ నాట్ ది ఒరిజినల్ హ్యాపీనెస్ బట్ రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ ప్రతిబింబ సుఖం ఇంద్రియముల ద్వారా ప్రతిబింబించినటువంటి విషయ సుఖం ఇది ఇంద్రియ సుఖం అండి జంతువులు కూడా అనుభవిస్తాయి చూచారా పశువులకు కూడా అసఖాలు ఉన్నాయండి కేవలం మానవుడికి అని చెప్పి అనుకోవద్దండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కురుక్షేత్ర రంగంలోనండి యుద్ధం జరుగుతున్నదండి ఓహో కల్లోలంగా ఉంది అప్పుడు వ్యాసులు ఏం చేశారు తెలుసండి యుద్ధం అంతా ఒకసారి సూపర్వైజ్ చేస్తే మంచిది అంతా ఒకసారి చూసుకుంటే ఎందుకంటే రికార్డు చేయాలి వ్యాసులు వారండి చేసినాడు అక్కడ జరిగిందంత మహాభారతం చూ భీష్మ పర్వంలో ఈ యుద్ధం గీత గీతోపదేశం జరిగిందండి అప్పుడు వ్యాసులు అంత యుద్ధ అంతా ఒకసారి పర్యా పర్యవేక్షణ చేస్తుంటే ఒక దారి అండి ఒక రోడ్డు ఆ రోడ్డు మీద పోతున్నాడు ఎవరు వ్యాసులు దూరంగా ఒక పురుగు అండి చిన్న ఇన్సెక్ట్ ఇటు క్రాస్ చేసిందండి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నది మంచి వేగంతో పోతున్నది వ్యాసులు సందేహం కలిగి ఇంత స్పీడ్గా పోవడానికి కారణం ఏమిటి పురుగు అని ఆ పురుగు దగ్గరికి వెళ్ళి దానికి మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించి ఓ పురుగు ఏ అంత కంగారు ఏ అంత తొందర మీకు అని అడిగాడండి ఎవరు వ్యాసులు వారు మీకు తెలియందే ఉంది భూమి వణికిపోతున్నది ఒక రథం ఈ మార్గం గుండా రాబోతున్నది రథం అని చేత భూమి అంతా అదురుతున్నది ఆ రథం రాకముందే నేను రోడ్డు తప్పించుకుని దారి తప్పించుకుని పోవాలి నేను కనుక కొంచెం నిదానంగా ఆ రథం యొక్క చక్రముల కింద పడి నాశనం కాబట్టి నా ప్రాణ సంరక్షణ కోసం నేను వేగంగా ఆ పురుగు చెబితే వ్యాసులు అడిగారు ఓ పురుగు గారు పెద్ద పెద్ద ప్రాణులకి ప్రాణం మీద తీపి ఉంటుంది ఏదో మా బాటి మనుషులకో లేకపోతే ఇంకా ఇతరమైన పెద్ద ప్రాణులకో మరి నువ్వు ఇంత చిన్న పురుగు కదా నీకు ప్రాణం మీద అంత తీపి అని అడిగాడండి ఎవరు వ్యాసులు వారు మీ మానవులకి ఎన్ని సుఖాలుంటాయో మా జంతువులు కూడా అన్ని సుఖాలున్నాయి మీరు ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారో మాకు పెళ్ళిళ్ళు పిల్లలు సంతానం అంతా ఉన్నది మీరు ఏ ప్రపంచ సంబంధమైన ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నారో మాకు ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియముల చేత మేము కూడా సుఖాలు అనుభవిస్తున్నాం అని ఆ పురుగు చెప్పంగానే వ్యాసులు ఈ విషయం బ్రాడ్కాస్ట్ చేస్తే మంచిదని లోకానికి తెలిపితే మంచిదని నిజంగా ఓ జనులారా మీరు విషయ సుఖములు కనుక కాంక్షిస్తుంటే మానవుడై పుట్టవలసిన పని లేదు మానవు మానవత్వం అంత పెద్ద మానవ జన్మ మీకు అవసరం లేదు విషయ సుఖములు కావాలంటే ఇదిగో పురుగు క్రిమికీటికాదులు జంతువులు ఇతరమైనటువంటి ప్రాణులు కూడా సుఖాలు ఉన్నాయి వాటికి వివాహాలు వాటికి సంతానం వాటికి తిండి వాటికి అన్ని నిద్ర అన్ని సుఖాలు వాటికి ఉన్నాయి ఇక మానవుడిగా జన్మించవలసినటువంటి స్పెషాలిటీ ప్రత్యేకత ఎందుకు అని వ్యాసులు వారు మానవత్వం దేనికంటే మాధవత్వం కోసం చూచారా మాధవుడుగా మానవుడు మారటానికి పుట్టాడే కానీ నరుడు నరుడుగా ఉండకూడదండి నారాయణుడుగా మారటానికి పుట్టాడు అది మానవుడి యొక్క లక్ష్యం ఆ లక్ష్యం తెలుసుకోలేక ఇతరమైనటువంటి క్రిమి కీటికాదులు ఏ సుఖం అపేక్షిస్తున్నాయో ఆ సుఖమే వీళ్ళు కూడా అనుభవిస్తుంటే ఇక ఇంత ఉత్తమ జన్మ వచ్చి వృధా కదా చెప్పండి ఎన్ని జన్మలు తపస్సు ఎన్ని జన్మలు చేసుకుంటే ఇటువంటి జన్మ వస్తుందండి ఆ వివేక చూడమని మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడు తెలుసండి శంకరాచారి బహు అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యం వల్ల ఈ మానవత్వం లభిస్తుంది జంతూనా నర జన్మ దుర్లభమతం తో విప్రత తస్మాైదికధర్మ మాగపర విద్వస్మాత్ పరం ఇటువంటి మానవ జన్మ విద్వత్తు కొంచెం కామన్ సెన్సు ఇదంతా ఉన్నదంటే ముక్తిర్నో శతకటి జన్మ సుకృత పుణ్యైర్వినాభ్యే శోటి జన్మ మరి ఎన్ని కోట్ల జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ మానవత్వం వస్తే ఈ విధంగా నాశనం చేసి పశువులు అనుభవించేటువంటి ఆనందంలోనే జీవితం అనుభవిస్తే ఇక ఆఖరికండి హీ హాస్ టు రిపెండ్ ఆఫ్టర్ అది పశ్చాత్తాపం అనేది మంచిది కాదండి పశ్చాత్తాపం మంచిది కాదు పూర్వతాపం ప్రమాదం జరిగిన తర్వాత ఏడవటం ఇట్ ఈస్ న్యాచురల్ అందరూ ఏడుస్తారండి కాలు జారితే అందరూ ఏడవరు కాలు జారకుండా ఉండటానికి ట్రై చేయాలి పూర్వతాపం అది పూర్వతాపం ఉంటే ప్రమాదం కలగక ముందే హిమస్పిన్ హిస్ గాడ్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శాస్త్రములు ఉద్ఘోషిస్తున్నాయి కాబట్టి మానవుడు పతనం అయిన తర్వాత ఏడవటం అనేది పెద్ద గొప్ప అందరూ ఏడుస్తారు పతనం కాకపోర్వమే పతనం కాకుండా ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లని చేసుకోవాలండి సరే అది అందుచేత ఈ మానవత్వం వచ్చింది మానవుడు వృధా చేసుకుంటున్నాడు అండి ఇప్పుడు శ్రీరామచంద్రుడు బాల్య వహిష్టండి ఆ వశిష్ట మునిందుడు చక్కగా హితోపదేశం చేస్తారు ఇంకా ఇప్పుడు కాదండి ఇంకా ఒకటి రెండు రోజులకు వారి బోధ ప్రారంభమవుతుంది ఈ రామచంద్రుని యొక్క వైరాగ్యం ముందు మన శ్రవణం చేయాలన్నది పరిస్థితి ఏమిటో చెప్తున్నాను ఆకాశం మార్గం గుండా ఒక దేవదూత వెళుతుంటే ఈ అమ్మగారు ప్రశ్న చేసింది ఎవరు అప్సర ఏమండి మీరు ఎవరు వారు చెప్తున్నారు అమ్మ దేవదూత నేను స్వర్గంలో ఉండే వారను ఇంద్రుడు గారు నా ద్వారా అనేకమైనటువంటి సుఖములు అనేక వస్తువులు ఈ స్వర్గ సంబంధమైనటువంటి వారికి అప్పచెప్పాలని చెప్పి నన్ను పంపించినారు ఎవరు ఇంద్రుడు ఏ ఎందుకు పంపించారు తెలుసిన టెస్టింగ్ పరీక్ష వీరికి ఆ వైరాగ్యం సరిగా ఉన్నదా లేదా వైరాగ్యం యొక్క లక్షణం ఏమిటి తెలుసు అండి బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్యావధిర్మత వైరాగ్యం కలిగిన వారి పూర్ణమైన యథార్థమైన లక్షణం ఏమిటి తెలిసిన బ్రహ్మలోకం ఇచ్చిన బ్రహ్మ లేక స్వర్గసుకములు ఇచ్చిన ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు వీటన్నిటికీ మించినటువంటి ఆ భగవంతుని యొక్క పాద పద్మం దాన్ని మించినటువంటి సుఖం ఇంకోటి లేదని చెప్పి ఎవరు తిరస్కరిస్తారో అదేనండి సరి అయినటువంటి వైరాగ్యం అని మనం ఉపనిషత్తులో శాస్త్రములో చెప్పారు బ్రహ్మలోక తృణీకారం బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ కూడా తృణీకారం అంటే లెక్క చేయకుండా ఉండి దాన్ని మించినటువంటి ఆ భగవత్ సుఖం దైవసుఖం ఆత్మసుఖం దానికోసం ఎవరు ప్రయత్నం చేస్తారో అదండి వైరాగ్యం ఇప్పుడు ఈయన గారికి స్వర్గ సుఖాలన్నీ ఇస్తుంటే ఆయన ఏమన్నా తెలుసు ఏమండి దేవదూత మీరు ఎవరు ఈ సుఖములన్నీ ఏమిటి ఈ వస్తువులన్నీ ఎవరిచ్చారు ఆయన చెప్పినారు ఏమండి నేను స్వర్గంలో నుంచి వచ్చినాను ఇంద్రుడు గారు మీ తపస్సుకు మెచ్చి మీకు ఇది ప్రదానం చేయమని చెప్పి నాకు పంపించినారు ఏ అన్నారండి వెంటనే ఆ అరిష్టనేమైనటువంటి మహారాజుకి సందేహం కలిగింది ఏమండి స్వర్గం నుంచి వచ్చినారంటున్నారే స్వర్గం అంటే ఏమిటన్నాడండి ఆయన తెలియదు కదా పాపం భూలోకంలో స్వర్గం అంటే ఏంటి స్వామి ఈ భూలోకం ఉందో అది ఒక లోకం అండి ఇక్కడ ఏ సుఖాలు ఉన్నాయో దీన్ని మించినటువంటి సుఖాలు అక్కడ ఉన్నాయండి అక్కడ ఉండే వారి పేరు ఏమిటన్నాడండి ఎవరు ఈ అరిష్ఠ దేవతలు అన్నారు ఆ దేవతలు యొక్క స్వభావం ఏమిటో కొంచెం దయచేసి చెప్తారా అని అరిష్ఠని ఏమి అడిగాడండి వారి స్వభావం ఏమిటి అక్కడ దేవతలను చెప్పారు కదా వాటి వారి యొక్క స్వభావం ఏమిటంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడండి కొట్టినట్టు ఏం చెప్పాడు చూసినా స్వామి దేవతల యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చలేరు అన్నాడండి ఎవరైనా వృద్ధికి బాగుపడుతుంటే కడుపులో తిప్పుతుందండి ఎవరికి దేవతలకి అని చెప్పాడండి రామ అటువంటి దేవత స్వర్గంలో నుంచి మీరు వచ్చారంటే నన్నేమో చూడండి ఇంద్రుడు గారు వీరిని ఆహ్వానం చేశారండి ఏమండి మేము మీరు స్వర్గానికి రండి అని చెప్పి దేవదూత ద్వారా ఇన్విటేషన్ పంపిస్తే ఈయనంటాడు ఏమండి ఇటువంటి అసూయాగ్రస్తులు ఉన్నటువంటి స్థానానికి నన్నెందుకు పంపి వద్దు అయితే ఈ భోగాలన్నీ ఎందుకు పంపించాడు ఇంద్రుడు గారు అని అడిగాడు ఎవరు మీ యొక్క తపస్సుకు మెచ్చి మీకు బహుమానంగా పారితోషికంగా ఇదంతా ఇచ్చినారని సరే కానీ మీకు స్వర్గానికి ఇంద్రుడి గారికి సలాం సలాం పెడతా మీ దాన్ని మీరు పోండి మాకేం అవసరం లేదు ఈ సుఖాలు నేను రాజ్య సుఖం అన్నీ వదిలిపెట్టుకున్నాను అన్నీ వదిలిపెట్టి ఇక్కడ ఏకాంతంగా భగవంతుని ధ్యానం చేస్తుంటే ఈ స్వర్గ సుఖాలు నాకెందుకయ్యా ఇదో పెద్ద అడ్డు మీరు తీసుకుపోండి అని చెప్పాడు ఈ దేవదోతి ఇవన్నీ తీసుకుని వాళ్ళ ఇంద్రుడి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంద్రుడి గారు వెళ్ళాను మీరు చెప్పింది చెప్పాను కానీ మీ పప్పు ఉడకలేదు అన్నాడు ఏమీ మీ మాట చల్లలేదు అక్కడ తిరస్కరించేసినాడు నాకు భోగములు వద్దన్నారని చెప్పి ఆత్కుడు ఇంద్రుడి గారు సంతోషించాడు పరీక్షకు నిలిచాడు ఆయన చూ ఇంకోళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి సామాన్యులైతే ఏమండి అవన్నీ ఇక్కడ మారాయండి అంటారు అన్నీ అనుభవిస్తారు అట్లా కాదండి ఇది ఈయన ఇన్ని సుఖాలు ఇచ్చినా ఆయన నాకు వద్దు అని చెప్పి అన్నాడు కారణం కారణం దీనికంటే సుప్రీం పొజిషన్ ఒకటి ఉందండి ఈ ప్రాపంచికమైనదంతా క్షరం క్షరం అంటే నశించేదండి రేపో మాపో కాలగర్భంలో నశించిపోతుంది మరి ఎవరైనా నశించిపోయే పదార్థముల కోసం పరిగెత్తారండి ఇంత రాజ్యం ఇదంతా వదులుకుని ఏకాంతంలోకి వచ్చి శాశ్వతమైన పదార్థం అక్షరం సుచర అక్షరం మానవుడికి కావాల్సింది ఏమిటంటే క్షరవస్తువు కాదండి క్షర వస్తువులు పశువులు కూడా అనుభవిస్తున్నాయి అక్షరం కూటస్థం భగవంతుడు అంటే ఎవరో తెలుసండి ఈ మానవుడికి ప్రాణులకి భగవంతుడి డిఫరెన్స్ ప్రాణికూట్లన్నీ క్షరం భగవంతుడెవరు అక్షరం సుచర రేపు ఎనిమిదో అధ్యాయంలోనండి అర్జునుడు ప్రశ్న చేస్తారు హూ ఈస్ గాడ్ అంటాడు గాడ్ అంటే ఏం చెప్పాడు చెప్పండి వారు ఏదైనా ఒక రూపం ఒక మూర్తి ఏమి చెప్పలేదండి ఏం చెప్పాడు అక్షరం బ్రహ్మ పరమం అది పర్మనెంట్ ఈస్ గాడ్ అనేసాడు ఏది శాశ్వతంగా ఉంటుందో అదే భగవంతుడు అంది మనకి ఇదేనండి గుర్తు ప్రపంచంలో అన్ని వస్తువులు చూడండి కాలగర్భం ఇప్పుడు ఏదైనా నిలిచిందో చెప్పండి పోనీ ఒకే నిలిచింది అనుకోండి హౌలాంగ్ ప్రళయకాలం వరకు ఉంటుంది ప్రళయకాలం వచ్చేటప్పటికి అంత సర్వనాశనం అయిపోతుంది మరి ఆ టైంలో కూడా ఒక ఆయన ఉన్నాడా లేదా ఎవరు చెప్పండి సదైవ సౌమ్యద్రాసీ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి ప్రళయకాలంలో కూడా ఆ వస్తువు ఉన్నది చెప్పి అక్షరమైనటువంటి వస్తువు మరి విజ్జుడైనటువంటి వాడు కామన్ సెన్స్ గలవాడు శాశ్వతమైన పదార్థముల కోసం కదా ప్రయత్నం చేసేది ఇప్పుడు ఈ తిరస్కరించాడండి ఏది ఈ భోగాలు వెంటనే దేవదూత వెళ్ళి అయ్యా ఇంద్రుడి గారు వారు తీసుకోలేదు మీ వస్తువులు తిరస్కరి ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన వారికి వైరాగ్యం క్షుణ్ణంగా ఉంది దీనికి గుర్తు ఇదే కదా నేను పంపించిన వారి భోగాలన్నీ తిరస్కరిస్తే వారికి వైరాగ్యం తీవ్రంగా ఉన్నట్లే కదా కాబట్టి ఇంత తీవ్ర వైరాగ్యం కల వారికి ఆత్మజ్ఞానం బోధించాలి ఆత్మజ్ఞానం వారి ఆ బోధించడానికి అర్హత కలిగినటువంటి మహానుభావుడు ఉండాలి కదా ఎవరో తెలుసు వాల్మీకి వాల్మీకి మహర్షి అనే దేవదూత వారిని వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి తీసుకుని పోండి చక్కగా హితోపదేశం చేసి తరింపజేస్తారు అని వెంటనే ఆ దేవదూత ఆ వారినండి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి తీసిపోతారు ఎవరినండి అరిష్టనేమైనటువంటి మహారాజు వాల్మీకి మహర్షిండి వారిని కూర్చోబెట్టి చక్కని హితోపదేశం ఏం చెప్పారు తెలుసండి నాయన ఇదివరకు నేను ఒక భక్తునికి చెప్పాను శిష్యునికి ఎవరైనా భరద్వాజుడు భరద్వాజుడు అనేటువంటి శిష్యు భక్తులకు నేను ఈ యోగ చూడండి ముప్పై రెండు కూడిన అద్భుతమైనటువంటి వేదాంతం ఆధ్యాత్మిక పరిధి నేను ఇద్దరు బోధించాను దానినే తిరిగి నీకు రిపీట్ చేస్తున్నాను చూడండి ఓ అరిష్ణేయ మహారాజు నేను కొత్తగా ఏం చెప్పటం లేదు ఇదివరకు భరద్వాజుడు అనేటువంటి శిష్యునికి చెప్పినాను దాన్ని ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను అని చక్కగా ఈ ఆధ్యాత్మిక బోధ ప్రారంభం చేస్తారని ఇది అర్థమైందండి పొజిషన్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ వాల్మీకి మహర్షి అరిష్టనేయ మహారాజుకి యోగ బోధ అంతా చక్కగా చెప్తున్నారండి ఏమని చెప్తున్నారు తెలుసండి దశరథుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు ఆ దశరథ మహారాజుకి సంతానం లేదు పుత్రకామేష్టి యాగం చేసి ఏదో సంతానం కలిగించుకున్నారు ఆ తర్వాత వీరు చక్కగా సంతానం పెరుగుతున్నారు ఎవరు రామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు వీరందరూ చక్కగా వయస్సు వీరికి పెరుగుతున్నది కొంతకాలం అనకండి పదహారేళ్ళు రామచంద్రునికి పదహారు సంవత్సరములు వచ్చిన టైంలోనండి విశ్వామిత్ర మునేంద్రుడు అకస్మాత్తుగా ఈ దశరథుని యొక్క ఆస్థానముకు వస్తానండి విశ్వామిత్ర మునీంద్రుడు వారు అడుగు పెట్టారు దశరథుని యొక్క భవనంలో అడుగు పెట్టారు దశరథ మహారాజు వచ్చి ఆహా ఎటువంటి మహానుభావుడు నా ఇంట్లో పాదం పెట్టారు వారి పాదూళి చేత తరతరములు కూడా తరించిపోతారు కదా ఇటువంటి మహానుభావులు సామాన్యంగా వస్తారా అని రాంగ్ అనే అర్ఘ్యపాద్యములతో కాళ్ళు పాదములు కడిగి ఆ తీర్థం శిరస్సు మీద ఉన్నతమైనటువంటి ఆసనం మీద విశ్వామిత్రుని కూర్చోబెట్టి ఇక సంభాషణ చూడండి ఏ మహానుభావ తమరు ఏదో ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చి ఏ అభిలాషతో మీరు ఇక్కడికి వచ్చినారో ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని ఆనందంలో చెప్పేశాడని ముందుగా వాగ్దానం చేశాడు ఎవరు దశరథ మహారాజు ఓ విశ్వామిత్రం మునిందిరా మీరు నా ఆ స్థానంలో అడుగు పెట్టారు ఏ అభిలాషతో ఏ ఉద్దేశంతో అభిప్రాయంతో ఇక్కడికి వచ్చినారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ఫలాంధం తెలియదండి కానీ ముందుగా వాగ్దానం చేశాడు ఇక చూడండి ఆ విశ్వామిత్రుడు నేను ఎందుకు వచ్చినానంటే నేను యాగం చేసుకుంటున్నాను ఏకాంతంలో ఈ రాక్షసులంతా కూడా విఘ్నాలు కలుగు చేస్తున్నారు కాబట్టి మీ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడిని నాకు కొంచెం సహాయంగా ఇస్తే వారు నేను తపస్సు చేసుకుంటుంటాను యజ్ఞం చక్కగా ఆచరించుకుంటుంటాను వారు రాక్షసుల్ని దూరంగా తరివేస్తారు అందుచేత మీ కుమారుణ్ణి పంపించమ ఈ విషయమంతా మీకు తెలుసులేదండి రామాయణంలో ఉంది వెంటనే దశరథులు వారికి కంగారు పుట్టేసిందండి అది లేక లేక పిల్లల్ని తెచ్చుకున్నాడు కదండి ఎవరు దశరథ మహారాజు ఇదొక సంతా అందులో జ్యేష్ఠ పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుని మీద ఎక్కువ వాత్సల్యం ఉందండి మరి అటువంటి వారిని రాక్షసుల దగ్గరికి అంత చిన్న వయసులో పదహారేళ్ళ వయసులో ఎవరైనా పంపిస్తారా పంపించకూడదని అనుకున్నాడు అయితే ముందుగా వాగ్దానం చేశాడు కదా మీరు వచ్చిన పని నేను నెరవేరుస్తానని ఈ డోలాయమాన పరిస్థితిలో నుండి అవస్థపడుతున్నాడు ఎవరు ఈ దశరథ మహారాజ్ పక్కనే వశిష్ఠులు వారు ఉన్నారండి వశిష్ఠులు ఆ వారికి అన్నీ గమనించినారు దశరథుని యొక్క మనస్సు డోలాయమానంగా ఉంది తాను వాగ్దానం చేసిన దాన్ని భంగం చేసేటట్టుగా ఆయన ప్రవర్తించబోతాడు అని తెలుసుకునే దశరథ మహారాజు గారు యథా రాజా తథా ప్రజ రాజుల ఆదర్శం నెలకొల్పకపోతే ప్రజలు ఏమైనా బాగుపడతారా మీ వంటి మహారాజులు చేసినటువంటి వాగ్దానమును కనుక ధిక్కరిస్తే ఉల్లంఘిస్తే ఇక ప్రజలేమైపోతారు కాబట్టి మీరు ఏ వాగ్దానం చేసినారో అది నెరవేర్చండి మీరు ఏ మాట ఇచ్చినారో వారికి మీ అభిలాష నెరవేరుస్తామని ఇప్పుడు వారు అడిగినప్పుడు నెరవేర్చండి అంతేగాని తటపటాయించవద్దు ఆ అనేప్పటికీ దశరథ మహారా రామచంద్రుడు ఎప్పుడు రాక్షసుల దగ్గర ఓడిపోయేటువంటి వారు కాదు అనేక మందిని అవతార ఉద్దేశం కూడా అదే కాబట్టి మీరేం భయపడవద్దు రామచంద్రుని ధైర్యంగా పంపించండి అని వశిష్ఠులు వారు సలహా ఇస్తే వెంటనే రామచంద్రుని కబురు చేస్తాడండి ఎవరు దశరథ మహారాజు రా దూతను పంపించి రామచంద్రుని కబురు చేస్తాడు అక్కడ ఆ స్థానం రామచంద్రుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసండి తీర్థయాత్రలన్నీ వారి వయస్సు జ్ఞాపకం పెట్టుకోండి సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరములండి తీర్థయాత్రలన్నీ తిరిగి ఇంటికి వచ్చాడండి అప్పుడే ఎవరు రామచంద్రుడు మనస్సులో ఒక మార్పు వచ్చేసిందండి ఒక పరిణామం వచ్చేసిందండి ఏ పరిణామం ఇప్పుడే మీరు వినబోతారు ఈ మూడు రోజులు కూడా రామచంద్రుని యొక్క హృదయం ఎట్లా ఉందో మీరు వినబోతారు ఆ రామచంద్రుడు ఏదో ఆలోచిస్తున్నాడండి ఒక మూల కూర్చున్నాడు రాజ్య కార్యములన్నీ వదిలిపెట్టాడు ఇక భోజనం దాని గురించి ఏమి చింతన చేయటంలా చూడు తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగితే ముముక్షుత్వం కలిగితే ఇక ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం ఉండదండి వారికి కండి వైరాగ్యం కలిగిపోయింది ఈ ప్రపంచ వస్తువులన్నీ ఒకసారి చూచాడు ఆఖరికి ఒక ధర్మం ఒక సిద్ధాంతం తేలిపోయింది ఏమిటి తెలిసిన ఎ దృశ్యం తన్నశ్యం ఏది కనిపిస్తుందో అదంతా నశించిపోతుంటే సౌఖ్యం ఎక్కడుంది పూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడుంది తెలుసండి క్షణికమైన పదార్థంలో ఎక్కువ ఉండదండి పర్మనెంట్ శాశ్వతమైన వస్తువులు ఆనందం ఉంటుందే కానీ చూడండి రేపో మాపో నశించిపోతుంటే దాంట్లో ఏమైనా సుఖం ఉంటుందని చెప్పండి ఈ రామచంద్రునికి వైరాగ్యం కలిగి ప్రపంచ వస్తువులన్నీ ఈ ప్రకారంగా నశించిపోతుంటే ఏది శాశ్వతం అనే విషయం వారికి సందేహం వచ్చిందండిది అది తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక మూల కూర్చొని కూర్చున్నాడు ఎవరు రామచంద్రుడు సరిగా ఆ టైంలో దోత వచ్చాడు ఏమండి మీ నాయనగారు కబుర్ చేశారు వెంటనే రామచంద్రుడు ఆ స్థానము అక్కడ ఎవరున్నారు తెలుసు వశిష్ఠ మహర్షి ఉన్నారు వాళ్ళెవరు విశ్వామిత్రుడు ఉన్నారు దశరథుడున్నారు ఈ ముగ్గురికి కూడా నమస్కారం చేస్తాడు అండి ఎవరు రామచంద్రుడు వెంటనే విశ్వామిత్రుడు వారి ముఖం చూచినారు చూస్తే ఎట్లా ఉంది తెలిసిన శోకగ్రస్తంగా ఉంది ఏదో చింతాకులంగా ఉంది వెంటనే ప్రశ్న రామచంద్ర రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడయ్యుండి ఈ విధంగా దిగులుతో ఉండవలసిన పని ఏమిటి ఆహ్లాదంగా సంతోషంగా ఉండొచ్చు కదా ఉల్లాసంగా మీ ముఖం చూసేటప్పటికి ఏదో మీకు దిగులుగా ఉందని చెప్పి అనుకున్నాడండి ఎవరేనండి ముఖమే తెలుపుతుందండి వారి హృదయం ఎట్లా ఉందో ముఖం తెలుపుతుంది ఇంగ్లీష్ లో ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మనస్సు ఏ విధంగా ఉందో ముఖంలోనే ప్రతిబింబిస్తుందండి ఇప్పుడు రామచంద్రుడు ఏదో చింతలో ఉన్నాడండి ఆలోచనలో ఏ ముఖం ఒక రకంగా ఉంది వెంటనే విశ్వామిత్రుడు గమనించి ఈ ప్రశ్న అడుగుతాడు రామచంద్ర ఏమింత దిగులుగా శోకగ్రస్తంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు ఇక రామచంద్రుడు జవాబు చెప్తాడండి అది ఈ మూడు రోజులు మనం విచారణ చేయబోయే వైరాగ్య ప్రకరణ ఏమిటంటే విశ్వామిత్రుని యొక్క ప్రశ్నను పురస్కరించుకునే శ్రీరామచంద్రుడు చక్కని అనుభవం తన యొక్క అనుభవాన్ని ఈ వైరాగ్య సంబంధం ఇది తప్పక తెలుసుకోవాలండి ఎందుకంటే మోక్షం మోక్షం అని కలవరిస్తారు కానీ గ్రౌండ్ ప్రిపరేషన్ లేకపోతే ఎట్లాగండి ఇప్పుడు మొలక మొలక ఎప్పుడు వస్తుంది చెప్పండి దొన్నకపోతే విత్తనం కఠినమైనటువంటి చోట్లో పెడితే వస్తుందండి ఒక ఒక చిన్న విత్తనం తీసుకెళ్ళి సిమెంట్ నేల మీద పెట్టండి మొలకొస్తుందా లేదు రేగడ మట్టి బాగా దునిరటువంటి దాంట్లో కనుక పెడితే వెంటనే మొలకొస్తుంది అందరూ నాకు మోక్షం ఫలం కావాలని చెప్పి ఆపేక్షిస్తుంటారే కానీ ఆ క్షేత్రము శుద్ధంగా చేసుకున్నారా అనేది ఆలోచించరండి నాకు మోక్షం కావాలను కావాలను అంటాడు పుణ్యస్య ఫలం ప్రతివారు పుణ్యము యొక్క ఫలం ఏమిటి చెప్పండి సుఖం పుణ్యము యొక్క ఫలం ఏమిటంటే సుఖం పాపం యొక్క ఫలం ఏమిటి చెప్పండి దుఃఖం చూచారు శాస్త్రంలో ఏం చెప్పారండి ప్రతివారు నాకు సుఖం కావాలి సుఖం కావాలి అని కోరుకుంటారటండి పుణ్యస్య ఫలం ఆ పుణ్యస్య ఫలం అంటే ఏమిటి చెప్పండి సుఖం నాకు సుఖం కావాలని కోరుతారే కాని పుణ్యం నేచి మానవా నేను పుణ్యం మాత్రం చేయను పుణ్యఫలమైన సుఖం మాత్రం నాకు రావాలను ఏమంటే వస్తుందో చెప్పండి పుణ్యం చేయకపోతే ఆ పుణ్యఫలమైన సుఖం ఎట్లా వస్తుందండి లోకుల యొక్క స్వభావం వర్ణిస్తున్నాడు శాస్త్రంలో పుణ్యస్య ఫలంతి పుణ్యం నే మానవా న పాప ఫలమిచ్చింది పాపం కురునత పాపం యొక్క ఫలమైన దుఃఖం కోరటం కానీ ప్రయత్న పాపం చేస్తున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి అందువల్ల శ్రీరామచంద్రుడు చక్కగా చింతన చేస్తూ వైరాగ్య ఆ భావంతో కూడి ఉన్నారు ఈ విశ్వామిత్రుడు ప్రశ్న చేసినారు చక్కగా ఆ వైరాగ్యం అనేటువంటిది వైరాగ్యం అంటే ఏమో తెలుసు అండి దున్నారనమాట క్షేత్రమును బాగా దున్నితే అది వైరాగ్యం అండి జ్ఞానం అంటే ఏమిటి తెలిసిన బీజం విత్తనం అనేటువంటిదండి ఆ విత్తనం కనుక పెడితే ఎప్పుడు అన్ని నెలల్లో కాదండి బాగా దున్ని ఎరువేసినటువంటి నేల్లో కనుక విత్తనం పెడితే ఫలం ఏం ఫలం తెలిసినా మోక్ష ఫలం వెంటనే వస్తుందండి అట్లా కాకుండా కొందరు సిమెంట్ నేల మీద గట్టి నేల మీద కనుక విత్తనాలు పెడుతున్నారండి చాలామంది ఏమి లాభం లేదు ఎన్ని సంవత్సరము అయినప్పటికీ అట్లాగే ఉంటుందండి సరే ఏమి రాదండి కానీ మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే మోక్షం మోక్షం అని కలవరించటం కాదు ఆ మోక్షమునకు కారణమైనటువంటి చిత్తశుద్ధి అంతఃకరణ నైర్మల్యం అదండి అన్నిటికంటే చాలా ముఖ్యం ఒక చోట కూర్చొని హవ్ ఈజ్ మై సిచ్యువేషన్ నా పరిస్థితి ఉంది నా హృదయం ఏ విధంగా ఉంది నా మనస్సులో ఏవైనా సంకల్పాలు చెడ్డ సంకల్పాలు ఉన్నాయా ఇదంతానండి చక్కగా చింత ఇదేనండి ధ్యానం అంటే ఊరికి ముక్కు మూసుకుని జపాలు తీసుకోవటం కాదు ధ్యానం అంటే ఒకచోట కూర్చుని చక్కగా తన మనస్సు ఏ స్థితిలో ఉందో బాగా పర్యవేక్షణ చిత్ర సి ఏవైనా దోషాలు ఉంటే వాడిని మరుసటి రోజు వెంటనే దాన్ని పరిహరించుకొని ఆ మంచి ఆ సద్గుణములు మాత్రమే కాపాడుకోవాలండి అది దున్నినటువంటి నేల దానిలోనండి పెద్దలు భగవంతుడు చెప్పినారు ఐఆమ్ రెడీ నేను కాచు కూర్చుంటాను మీ హృదయం గనక ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో ఆ జ్ఞానం అనే బీజం నేను వేస్తాను దదామి అంటాడు చూడండి భగవద్గీతలో ఐ షాల్ గివ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూడండి నిత్యానిత్య వివేకం నేను మీకు ప్రసాదిస్తాను ప్లీజ్ ప్యూరిఫై యువర్ హార్ట్ అంటాడు భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయాన్ని ఏదిగత పాపం జనా పుణ్యకర్మ ద్వంద్వమోహ నిర్ముక్త భజన్ వ్రతాం సతతయుక్తం భీతిపూర్వకం అయినా అర్జున ప్రీతిపూర్వకంగా ఎవరు నన్ను కూర్చి బాగా చక్కగా చింతన చేస్తున్నారో నేను కాచు కూర్చుని వారి హృదయంలో నేను ఏమి ఇస్తాడు చెప్పండి దదామి బుద్ధియోగం బుద్ధియోగం అంటే జ్ఞాన విచారణ ఇది అందరికీ ఉండదండి కామన్ సెన్స్ అంటారు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ జ్ఞానం అనేది అందరికి కలగదండి ఏమని కలుగుతున్నదా ఇప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తున్నది ఇది సత్యం అంటాడు ఇట్ ఈస్ నాన్ సెన్స్ ఇది శుద్ధ తప్ప అనేది ఇది ఇంద్రియముల వల్ల కనిపిస్తున్నదే కానీ వాస్తవంగా ఇక్కడ ఏమి లేదండి ఇక్కడేమున్నా తెలిసినా సత్త చిత్త ఆనందం అంటే వినిష్ అస్థి భాతి ప్రియ అంత ఈ ఇవంత నామరూపాలన్నీ ఎవరు కల్పిస్తున్నారు ఈ ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ ఈ ఉపాధి ద్వారా చూస్తున్నావు కాబట్టి యు ఆర్ సీయింగ్ దిస్ వరల్ చూచాలి ఎదురుగుండవు చెప్పండి సచ్చిదానందం తప్ప ఇంకోటి ఏమి లేదండి ఈ ఉపాధిలో నుంచి చూడటం వల్ల ఈ విధంగా కనిపించింది ఈ ఉపాధి ఇంకొక రకంగా ఉంది అనుకోండి ఇప్పుడు పంది ఏ దానికి ఒక రకంగా కనిపిస్తుంది గాడిది ఇంకొక రకంగా కనిపిస్తుంది గుడ్ల ఇప్పుడు మనకందరికి ప్రకాశంగా ఉంది కదా ఒక గుడ్ల పిలుచురండి లేక పిల్లి పిల్లిని పిలుచురండి పిల్లి ఎట్లా ఉంది ప్రపంచం అనండి ఇప్పుడు ఏమంటాం తెలుసిన చీకటి చీకటి అంధకార బంధురం మనకేమో ప్రకాశంగా కనిపించడం పిల్లికేమో చీకటిగా కనిపించడం కారణం ఏమిటి ఆ ఉపాధి విధంగా ఉన్నది జరు ఆ ఉపాధిలోని చూస్తే జగత్ ఆ విధంగా కనిపిస్తుందండి ఇదంతా కేవలం దీని ఇంద్రియముల వల్ల కల్పించినటువంటిది మనస్సు వల్ల కల్పించింది కానీ వాస్తవంగా ఇక్కడ ఏమన్నా తెలిసిన బ్రహ్మస్వరూపం చూ దృష్టి బ్రహ్మమయం జగత్ శంకరాచార్యులు నీ దృష్టిని బాగు చేసుకోవయ్యా ఎదురుగుండా అంత పరమాత్మే కనిపిస్తాడు అంట అర్జున్ ఈ దృష్టి కనుక మలినంగా ఉంటే ఆ ప్రకారం మాలిన్యం అంతా కనిపిస్తుంది నామరూపాలు కనిపిస్తాయండి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలో చూసండి ప్రపంచాన్ని మార్చవలసిన పని ఈ దృష్టిని మార్చుకోవాలి చూచారా ఈ దృష్టిని కనుక మార్చుకుని ఈ ఉపాధిలో నుంచి చూస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచం కనిపించింది ఆ దృష్టిని శుద్ధంగా చేస్తుంది జ్ఞాన దృష్టిగా కానీ అప్పుడు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి ప్రపంచం అంత ఈక్వల్ సమానంగా కనిపిస్తుందండి ఇప్పుడు ఈ మేడ ఎత్తుగా ఉంది ఈ ఇల్లు చిన్నదిగా ఉంది ఏ ఈ బళ్ళ ఇంకా పొట్టిగా ఉంది ఇదంతా ఎప్పుడు కనిపిస్తుంది ఇక్కడ నేల మీద కూర్చుని చూస్తే ఈ డిఫరెన్స్ కనిపిస్తుందండి వాన్ విమానం ఎక్కండి విమానం ఎక్కి పోండి ఒక ఇరవై మైళ్ళు పైకి పోండి ఇంకా యాభై మైళ్ళు పోండి ఈ నేలట్లా కనిపిస్తున్న మేడ ఇది అనే డిఫరెన్స్ ఉండదండి అంత ఈక్వల్గా చదరంగా కనిపిస్తుంది చూచారం దృష్టి ఊర్ధ్వంగా పోయిన కొద్దీ ఇక్కడ భేదభావం ఉండదండి అంత సమానం చూడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిస్తారండి నాయనార్జున రామ సమస్త వస్తు పదార్థములు కూడా నాలోనే ఉన్నాయి చూ అనంతమైనటువంటి రూపంలో అన్ని కూడా ఉన్నాయండి ఈ దృష్టి అందరికీ కలుగుతుందా లేదు వాడు వేరు వీడు వేరు ఆ జాతి వేరు ఈ జాతి వేరు ఈ విధంగా కొట్టు చేస్తున్నారండి ఈ భేదం ఎందుకు వస్తుంది చెప్పండి దృష్టి హ్రస్వ దృష్టి అల్ప దృష్టి లఘు దృష్టి అయిపోయిందండి ఎందుకు కింద నుంచి చూస్తున్నాడు అజ్ఞాన దృష్టితో చూస్తున్నాడు అండి కనుక మనం ఏం చేయాల్సింది దృష్టిని జ్ఞానమయంగా చేసుకోవాలి ఆ జ్ఞానం ఎవరిస్తారు ఎవరి ఐ ఆం రెడీ టు గివ్ యు అన్నాడు ఎవరు భగవానుడు మీరు గనక ప్రీతి పూర్వకంగా నన్ను చింతన చేస్తుంటే భక్తి అనేటువంటి పుష్పాన్ని గనక వికసింపజేసుకుంటే జ్ఞానం అనేటువంటి ఫలం నేను ఇస్తాను అంటాడు చూసాం అనుకంప అర్థం అనుకంప అనుకంప అంటే తెలిసిన కంపాషన్ అది ఔట్ ఆఫ్ కంపాషన్ వారి మీద దయచేత నేను ఏం చేస్తాను తెలిసిన జ్ఞాన దీపం వారి హృదయంలో వెలిగిస్తాను అంటాడు చూ ఎటువంటి చక్కని భావాలు భగవద్గీతలో ఉన్నాయి తేషామే అనుకంపాార్థం అహమ జ్ఞానజం తమ నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపే నాస్వత ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపం వారి హృదయంలో నేను వెలిగిస్తాను ఎవరైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా ప్రీతిపూర్వకంగా భగవంతుని ధ్యానం చేస్తున్నారా లేదే అనేక రకాలుగా ఏదో కొందరు లాంఛనంగా చేయటం కొందరు ఏదో వాడు చేశాడని వీడు చేయటం ఊరికే చూ బయటికి ఏదో చేస్తున్నారే కానీ ఆ హృదయపూర్వకంగా చేసేవాళ్ళు చాలా అరుదండి సార్ ఇప్పుడు భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది నోటిలో నుంచి వస్తున్నదా హృదయంలో నుంచి వస్తుందా అదండి దట్స్ ది పాయింట్ భగవంతుడు ఏం చూస్తాడో తెలుసండి ఈ నోటి వచ్చేటువంటి దానికి వాల్యూ ఇవ్వడండి సార్ హృదయం ఆర్థికం హృదయపూర్వకమైనటువంటి చింతన ధ్యానం మనకు ఎక్కువ ఇది ఇస్తారండి కలకత్తాలోనండి ఒక దేవాలయం ఉంది మీరు కూడా చూచుంటారు ఈ కాళికా దేవాలయం ఈ దక్షిణేశ్వరంలోనండి రామకృష్ణ పురంసారి పూజ చేశారు చూడండి అమ్మవారు పెద్ద దేవాలయం అక్కడ విగ్రహం అమ్మవారిది ఎట్లా ఉంటుంది తెలుసు అండి బ్రహ్మాండమైనటువంటి విగ్రహం చాలా పెద్దదండి ఏది అమ్మవారు దేవి కాళికాదేవి ఆ విగ్రహం దగ్గరండి ప్రతిరోజు ఒక పూజారి పొద్దున్నే ఆరు గంటలకు వస్తారండి వచ్చి నిర్మాల్యం నిర్మాల్యం అంటే ఏమిటి చెప్పండి రోజు పూజ చేసిన పత్రి ఇవన్నీ దూరంగా వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త పత్రి చేత పూజ చేస్తుంటాడు ఎవరో పూజారి ఒకనాడు ఉదయం ఆరు గంటలకి ఇట్లా ప్రారంభం చేశాడండి పూజ ఇక చూడండి ఆరున్నర ఆరున్నర అయ్యేటప్పటికి భక్తులు రావటం మొదలు పెట్టారు ఆ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తూ ఆ తల్లి ఆ దేవికి దండం పెట్టి ఒకటే పాటండి ఒకటే స్తోత్రం ఏమిటి తెలిసిన దేవి జగజ్జనని తల్లి ఈ సంసార కోపంలో పడి నానా బాధలు పొందుతున్నాం మమ్మల్ని తప్పించండి బాధల నుంచి మీలో ఐక్యం చేసుకోండి మా మీలో లేనం చేసుకోండి మాకు మోక్షం ప్రసాదించండి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి ఈ పూజారి గారు డైలీ వింటున్నాడండి రోకంటి పాట ఇంకే మార్పు లేదండి ప్రతిరోజు అమ్మ నీలో కలుపుకో నీలో లేనం చేసుకో వీరికి విసుగు పుట్టిందండి ఏంటి వచ్చిన వాళ్ళంతా ఇదే ప్రార్థన ఈ ప్రార్థన నోట్లో నుంచి వస్తుందా హృదయంలో నుంచి వస్తుందా పరీక్షించాలి అని ఒకనాడు పూజారు ఏం చేశాడో తెలుసండి భక్తులు ఆరున్నరకు వస్తారండి ఆరు గంటలకే ఈ నిర్మాళ్యం అంతా తీసి ఈ పెద్ద విగ్రహం కదండి దీని వెనక దాక్కున్నాడండి ఎవరు పూజారిట్ట నక్కి కూర్చున్నాడు కనిపించడండి ఎందుకంటే విగ్రహం పెద్దది కాబట్టి ఆ వెనక్ కూర్చున్నా ఇక చూడండి ఆరున్నరకి భక్తులు రావటం మొదలు పెట్టారు ఇక మామూలు రోకంటి పాట రోకంటి పాట ఉంది కదండి ఓ అమ్మ తల్లి జగజ్జనని నీలో లీనం చేసుకో ఈ మేము బాధలు పడలేకుండా చస్తున్నాం ఈ సంసార కోపంలో పడి ఆ అమ్మ నీలో ఐక్యం చేసుకో ఇట్లా ప్రార్థన చేస్తే ఆ పూజారు ఎవరు తెలుసు వెనక నుంచి సన్నగా కేకవేశాడు ఓ భక్తులారా ఎవరెవరు నాలో లీనం కావాలని చెప్పి అనుకుంటారో ఇప్పుడే విగ్రహానికి గనక దగ్గరగా వస్తే నాలో కలుపుకుంటాను అన్నది అన్నాడండి పూజారి సన్నగా కాకేశాడు ఎవరికైనా ఇష్టం ఉంటే నాలో ఐక్యం కావాలని విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే లీనం చేసుకుంటాను అని పూజారికి అంటే అమ్మవారు కాకేసినట్టు చె అమ్మవారు పలికినట్టు ఇక చూడండి అమ్మవారు ఆ వాక్యం చెప్పారని భక్తులు ఒకరి చూసుకుంటూ ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడైనా ఐక్యం అని ఒక్కొక్కరు జారుకుంటున్నారండి ఇంటికి ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇంకా పిల్లకి పెళ్లి చేయలేదు వాడికి ఏమో చదువు చెప్పలేదు ఈ విధంగా ఇంటి గొడవలన్నీ జ్ఞాపకం వచ్చి ఎబ్బే ఇప్పుడేనా ఐక్యం అని చెప్పి అందరూ దగ్గరగా ఉంటే కలుపుకుంటుందేమో అమ్మగారు అని చెప్పి పారిపోయారండి అందరూ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిన తర్వాత పూజారి బయటికి వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడు రామరామ ఇది ప్రార్థన రోజు కలుపుకో కలుపుకుంటానంటే పారిపోతారు వీడు నిజంగా ఈ ప్రార్థనలకు ఏమైనా వాల్యూ ఉన్నదా చెప్పండి అది అదే విధంగా భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు జపాలు చేస్తున్నారు కానీ అది లాంఛనంగా ఉన్నదా లేకపోతే హృదయపూర్వకంగా ఉందా అదండి భగవంతుడు కనబెడతాడు సరే మనం మీరు ఎన్ని జపం చేశారు నా క్వాంటిటీ భగవంతునికి సంబంధం లేదండి సరే పరమాత్మ వచ్చినాడు ఏమండి నమస్య ఎంతకాలం జపం చేశారు రామకోటి ఎన్ని రాశారు ఇవన్నీ అడగడండి ఈ డస్ నాట్ వాంట్ ది క్వాంటిటీ క్వాంటిటీతో దేవునికి సంబంధం లేదు బట్ హీ వాంట్స్ క్వాలిటీ ఏ విధంగా ధ్యానం చేస్తున్నావు ఏ నీకు ఏకాగ్రత ఉందా ఏం భక్తున్నదాం ఈ ఇది విచారిస్తారండి ఇప్పుడు చూడండి భగవద్గీత అంతా బోధించారు కదా శ్రీకృష్ణ పరమాత్మ చివరికి ఏమని ప్రశ్న అడిగాడు తెలుసండి అర్జును అర్జున విన్నావా నేను చెప్పిందంతా విన్నావా అని అడగలేదండి ఏమన్నా అర్జున నేను చెప్పింది ఏకాగ్రంగా విన్నావా ఇదండి అడిగింది శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా నేను చెప్పింది ఏకాగ్రంగా విన్నావా అదండి వారికి కావాల్సింది వినటం కాదు కాన్సన్ట్రేటెడ్ మైండ్ అది ఏకాగ్రంతో ఏకాగ్రతో గ జీర్ణం అవుతుందండి అందుకనే అర్జునుగ్రేణే ఏకాగ్రేణ చేతృతం అన్నాడు ఏకాగ్ర అదండి ముఖ్యం సుచర్ పై పెద్దలండి చెప్పింది పెద్ద గొప్ప కాదండి ఇతరులు ఏవైనా స్తోత్రాలు చేస్తే దాన్ని గొప్పగా చూడరు ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది విశ్వాసంతో ఉన్నదా శ్రద్ధతో చేస్తున్నారా ఇదండి సుచ అనేక మంది అని ఇది తెలియక ఊరికి క్వాంటిటీ పెంచుకుంటారండి క్వాంటిటీ అంటే సంఖ్య పెంచుకుంటారు ఏమండో నేను లక్ష జపం చేశాను కోటి బిల్లం అర్చన చేశాను ఒత్తులు వెలిగిచ్చాను లక్ష ఒత్తులు మంచిదే తప్పని నువ్వు ఇంత చేస్తున్నారు కదా ఇన్ని ఒత్తులు వెలిగిచ్చారు ఇంత చేశారు కదా ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు మీ మనస్సు ఎక్కడుంది అదండి భగవంతుడు విచారించేది సరే ఏకాగ్రంగా లేకపోతేనండి కాన్సంట్రేషన్ లేకపోతే దానికి ఫలితం ఎక్కువ ఉండదండి దృష్టాంతం చెప్తాను ఇప్పుడు సూర్యకిరణములు సూర్యకిరణములు అనేకమైన ఉన్నాయండి ఒక లెన్స్ లెన్స్ తీసుకురండి ఆ లెన్స్ మధ్య సూర్యుడు చక్కగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే లెన్స్ పెట్టండి కింద కింద ఒక కాగితం పెట్టండి కాగితం ఈ లెన్స్లో నుంచి కిరణములన్నీ ఒక్కచోట అండి ఏకాగ్రంగా వస్తాయండి ఒక ఈ కింద కాగితం ఉంటుంది చూడండి కాగితం మీద ఒక చుక్క పడుతుందండి ఆ వెలుతురు ఆ కిరణములన్నీ ఒక్క చోట కేంద్రీయపోతాయి అప్పుడు ఏమవుతుంది తెలిసిన ఒక్క నిమిషం కనుక కాగితం అట్లా ఉంచారా మండిపోతుందండి కాగితం కాలిపోతుంది ఇట్ బరణవే ఈ బర్నింగ్ కెపాసిటీ కిరణాలకు ఉన్నదండి కానీ ఈ విక్షేపం అనేకమైనటువంటి కిరణాలు వేరువేరుగా ఉండటం వల్ల వాటికి ఏకాగ్రత లేక కాల్చలేవండి ఇప్పుడు సూర్యుని దగ్గర ఒక పెడితే కాలదండి ఈ లెన్స్లో నుంచి దూరంగా ఆ లెన్స్లో నుంచి ఒక చోట పడేటప్పటికి ఏమండి అది కాలిపోతుంది అది ఆ కాలిపోయే శక్తి కిరణాలకు ఉన్నదండి ఉన్నప్పటికీ ఏమి లాభం చెప్పండి ఒక్క చోట ఏకాగ్రంగా లేవు అవి అదే విధంగా మనస్సు అండి విధములు ఈ ప్రపంచం మీద వ్యాపిస్తున్నదండి ఏ ధ్యానం చేసాడప్పుడు ఏం చేయాలో చూసిన అన్నిటిని ఒక్క చోట తీసుకురావాలండి దాని పేరే ప్రత్యాహారం అంటాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే విత్డ్రాయిల్ ఆఫ్ ది సెన్సెస్ ఈ ఇంద్రిములు బహిర్ముఖంగా పోకుండా ఏకాగ్రంగా తీసుకురామంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ రేపు పార్వధ్యాయం వచ్చినప్పుడు చరతిలం నియమ ఓ అర్జున ఎప్పుడెప్పుడు మనస్సు బహిర్ముఖంగా పోతుందో చక్కగా విచారణ చేసి వైరాగ్యంతో కూడి ఆ మనస్సును మళ్ళీ అంతర్ముఖంగా తీసుకురాండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆర అధ్యాయంలో చెప్తారు కనుక ఇప్పుడు మనం విచారణ చేసేది శ్రీరామచంద్రుని యొక్క అభిప్రాయం ఆ వైరాగ్యం మనం చక్కగా వెల్లడిస్తున్నారండి ఎవరికి విశ్వామిత్రుని ప్రశ్న చేశారు కాబట్టి వారితో కానీ పక్కన ఎవరున్నారు చూసినా వశిష్ఠులు ఉన్నారు దశరథ మహారాజు ఉన్నారు ఏమండి ఇంద్రేనా కాదండి ఈ ఈ వశిష్ఠులు వారు బోధ చేయబోతున్నారని తెలుసుకుని ఎక్కడెక్కడ జిజ్ఞాసులు ముముక్షువులు ధరించాలని కుతూహలం కలిగినటువంటి అనేక మంది భక్తులంతా వచ్చి అక్కడ సమావేశమైన దశరథుని యొక్క ఆస్థానం అంతా కిటకెటలాడిపోయిందండి వీరి సంవాదం వినటానికి ఇదే అండి ఇప్పుడు తోర్పార తోర్పారు పట్టాలంటే గాలి గాలి ఉండాలి కదండి గాలి ఉన్నప్పుడు రైతులు బహుజాగ్రత్తగా ఉంటారు గాలి ఉన్నప్పుడే తోర్పారు పడతారండి అప్పుడు చక్కగా జరుగుతుంది అదేవిధంగా గాలి అంటే ఏమిటి వశిష్ట మహర్షి అనే మహానుభావుడు జరుగుతారా వారు ఇటువంటి దివ్యమైనటువంటి బోధ రామచంద్రుని చెప్తుంటే అది వృధా అయిపోతుంది కదా అని వినటానికి అనేక మంది ముమూర్ఛువులు చేశారని ఓహో దశరథనికి ఆస్థానం అంతా భక్తులతో నిండిపోయిందండి ఆ టైంలో విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే ఈ రామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి అయితే ఈ మహాగ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అండి రాసింది ఎవరు చెప్పండి వాల్మీకి మహర్షి ఆహా ఎటువంటి ప్రార్థన ప్రారంభించినారంటే చాలా అద్భుతంగా ఉందని మీరు అనేక ప్రార్థనలు చూచుంటారు ఏదైనా గ్రంథం ఉపక్రమించేటప్పుడు ప్రార్థన ప్రార్థనతో అందరూ కూడా ఉపక్రమ ప్రారంభించారు కానీ వాల్మీకి మహర్షి మహా యోగ దీనికండి నాలుగు పేర్లు ఉన్నాయండి జ్ఞాపకం పెట్టుకోండి సందర్భం మొదటి రోజు కాబట్టి యోగ అనేది ఒక పేరండి వాసిష్ఠ మహారామాయణం ఇంకొక పేరండి జ్ఞాన ఇంకొక పేరు వాసిష్ఠ గీత చూడండి నాలుగు పేర్లు ఉన్నాయి ఏ పదం మీరు విన్నప్పటికీ కూడా ఒకే గ్రంథం అని అనుకోండి నాలుగు గ్రంథాలు కాదండి యోగ వాసిష్టం వాసిష్ఠ మహారామాయణం ఇదండి ఒరిజినల్ బుక్స్ అండి ముప్పై రెండు వేలు జ్ఞాన వాసిష్టం ఆరు వేలు అండి తగ్గిచ్చేశారు దాంట్లో వసిష్ట గీత అండి ఎనిమిది వేలు చూచారు సారథ్ ఈ రెండు గ్రంథాలు మూల గ్రంథాలు రెండు వాసిష్ఠ మహారామాయణం యోగ అది దాన్ని ప్రారంభం చేస్తూ వశిష్ఠులు వారు చెప్పబోతుంటే ఊ అనేక మంది భక్తులంతా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక వాల్మీకి మహర్షి అంతా రికార్డు చేసి ఇక్కడ జరిగే విషయం వారు చెప్తున్నారు అంత రికార్డు చేసి మనందరికీ కూడా ప్రసాది మనకు గొప్ప చెప్పారండి వాల్మీకి మహర్షి యొక్క చలవండి లేకపోతేనండి ఆ కాలగర్భంలో అట్లా వృధా అయిపోయేదండి ఏది బోధ ఎవరైనా రికార్డు చేస్తే కదండి కనుక మొ ఇప్పు ఇప్పుడు భగవద్గీత ఆహా కృష్ణుని గారు బాగా చెప్పారు సరే ఎవరు వ్రాసింది ఎవరు వారు కనుక రాయకపోతే మన వరకు వస్తుందండి ఎవరైనా రికార్డు చేసుకుంటే కదండి ఆనాడు తాటాకులు గ్రంథాలు ఈ తాటాకులు వీటి మీద రాసుకుని ఆ వాల్మీకి మహర్షి గారు ఇంతవరకు ఇది వ్యాసు మహర్షి వాల్మీకి ఇంతవరకు మన మనకు పాలిటికి వచ్చిందంటే ఆహా ఎంత అదృష్టం చెప్పండి అది ఎంత అదృష్టం మహానుభావుడు అండి రికార్డు చేసుకున్నారు ఇద్దరు వ్యాసులు వారేమో భగవద్గీత ఇక్కడ వాల్మీకి అండి ఈ బోధ వశిష్ఠులు వారు చెప్పే బోధ ఇక గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు అందరూ ప్రేయర్ ఆ ప్రేయర్ ఎటువంటిదో చూడండి సాకారమైనటువంటి వారిని చాలామంది ప్రార్థన చేస్తారు ఒక ఆకారం చూడండి శివుడు లేక విష్ణువు నారాయణమూర్తి రామచంద్రుడు కృష్ణ పరమాత్మ ఏదో ఒక ఆకారం ఇవన్నీ ఉపాధులండి ఒక చిన్న స్వరూపం ఆ స్వరూపాన్ని అందరూ ధ్యానం ప్రార్థన చేస్తుంటారు కదండి వీరు ఎట్లా వాల్మీకి మహర్షి ప్రేయర్ మొదలు పెట్టాడు నిరాకారం నిరాకారమైనటువంటి పరమాత్మ నిర్గుణం చూచారా నిర్గుణం దానికి ఒక ఆకారం అనేది లేదండి భగవంతుని యథార్థ స్వరూపం ఏమిటి తెలుసు అండి నో ఫారం నో నేమ్ అంతే ఈ నేమ్ అండ్ ఫారం లేదండి సచ్చిదానందం బ్రహ్మాండం వ్యాపించింది దాని పేరు చిదాకాశం చూచార ఇప్పుడు కనిపించేది భూతాకాశం ఫిజికల్ అట్మాస్ఫియర్ ఈ ఫిజికల్ దానికంటే ఇంకా సూక్ష్మమైందండి చిత్తాకాశం ఇది భూతాకాశం కదండి దీనికంటే సూక్ష్మమైంది సటిల్ చిత్తా దానికంటే మహాసూక్ష్మం ఎవరో తెలుసు ఏదో తెలిసిన చిదాకాశం మూడు ఆకాశాలండి భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం ఈ చిదాకాశం అంటే భగవంతుడండి భగవంతుని యథార్థ స్వరూపం సత్త చిత్త ఆనందం ఆకాశం వలె పోల్చేరే కానీ ఆకాశం అవుతుందండిది ఇంక విధి లేక ఇంకో వేరే ఉపమానం లేదండి ఆకాశం ఒక్కటే సరి ఉపమానం భగవంతుని గను వర్ణించాలంటే కనుకనే భగవద్గీతలో రేపు పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశముని ఉపమానంగా తీసుకున్నాడు దేని ఆ పరమాత్మను గురించి వర్ణించడానికి కదండి ఆత్మ ఎట్లా ఉన్నది తెలిసిన ఆకాశం వలే ఉన్నది ఆకాశం అన్నిట్లో ఉన్నది కానీ దేనికి అంటదు ఇదండి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే అన్నిట్లో వ్యాపిస్తుందండి కానీ దేనితో అంటదు ఆ దృష్టాంతం ఆ ఉపమానం ఎంత చక్కగా ఉంది ఇంకా ఏది కూడా భగవంతుని వర్ణించడానికి సరియైన ఉపమానం లేదండి అది యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతేస్థితో దేహే తధాత్మా నోపలిప్యతే ఆ సూర్యుడి దృష్టాంతం చెప్తారు ఇప్పుడు సమయం లేదు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు వాల్మీకి మహర్షి దండం పెట్టాడు ఎవరికి నిరాకారమైన పరమాత్మకి సర్వత్ర వ్యాపించి దాని లక్షణం ఏమిటి చెప్పండి మూడు లక్షణాలు ఉన్నాయి సత్ చిత్త ఆనందం ఆ మూడిటికి మూడు శ్లోకముల ద్వారా నమస్కారం చేస్తారండి మూడిటికి ఏది సత్తుకి దండం తర్వాత చిత్తు తర్వాత ఆనందం ఆ మూడు శ్లోకాలు చదివేస్తాను సమయం పూర్తి అయిపోతుంది మొట్టమొదటి శ్లోకం అండి సత్ అంటే ఏమిటి సత్ అంటే ఏమిటి చెప్పండి ఉనికి ఎగ్జిస్టెన్స్ దానికి దండం పెడుతున్నాడు ఎవరు వాల్మీకి యత సర్వాణి భూతాన్ని ప్రతిభాంతి స్థితాన్ని చైవోపశం యాంతి తస్మై సత్యాత్మనే నమ దేని నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించిందో అటువంటి మూల కారణమైన సద్వస్తువుకి దండం అంటాడు ఈ ఇదంతా సాకారం ఇది ఎక్కడి నుంచి వచ్చింది నిరాకారమైనటువంటి చూడండి ఉపనిషత్తులు అక్కడక్కడ మీరు వింటుంటారు ఓం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ వాయురగ్ని అగ్నే రాప అభ్య పృథివీ ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి ఆత్మన ఆకాశ సంభూత అంటాడు ఏ ఈ విధంగా ఆ పరమాత్మ దగ్గర నుంచి బ్రహ్మాండం అంతా ఆవిర్భవించింది కాబట్టి అటువంటి సద్వస్తు దండం నమస్కారం అంటాడు చూడండి చక్కని ఒక వాక్యం మళ్ళీ చెప్తున్నాను ఎర్వాణి భూతాన్ని ప్రతిభాన్ని స్థితాన్ని చోపచమం యాంతి తస్మై సత్యాత్మనే నమ అటువంటి సద్వస్తువుకి నమస్కారం ఒకటైందండి నంబర్ టూ ఏమిటి చెప్పండి చిత్ చిత్ అండి ఏమిటి ప్రజ్ఞ జ్ఞానం ఆ చిద్వస్తువుకి దండం పెడుతున్నాడు జ్ఞాతజ్ఞానం త్ఞేయం ద్రష్టాదర్శన దృశ్యభూ కర్తహేతు క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమ త్రిపుటి అంటారండి త్రిపుటి జ్ఞాత జ్ఞానము జ్ఞేయం ఏ ఇంకొకటి ఉందండి ఏమిటి చెప్పండి ఆనందం సత్చిత్ ఆనందం ఆనందానికి నమస్కారం చేస్తున్నారు స్ఫురంతి సీకరా యస్మాత్ ఆనందాంబరే జీవనం తస్మై బ్రహ్మానంద ఆత్మనే సర్వేషాం జీవనం అందరూ బతుకుతున్నారంటే దేనికోసం తెలిసిన ఆనందం ఏదండి చీమ చీమ వెళుతున్నది అడగండి చీమ ఎక్కడికి ప్రయాణం అంటే ఎక్కడైనా బెల్లం కనిపిస్తుందేమో అని పోతున్నానండి దానికి ఆనందం ఆ సుఖం ఉన్నదండది సరే ఆ సుఖం లేకపోతే అసలు బతుకే భారంగా ఉంటుందండి సరే బతుకే భారం అని ఇప్పుడు కూర్చోడం కొందరు ఏడుస్తూ కూర్చుంటారు ఏమిటంటే సుఖం అనేది వాళ్ళకి రావటం లేదనమాట అటువంటి వారు దుఃఖిస్తూ జీవితం అంత భారంగా ఉంటుంది కనుక సర్వేషాం జీవనం ఆ ఆనందం ఎటువంటిదంటే ఈ రాజులు చక్రవర్తులు ఇంద్రుడు అనుభవించే ఆనందం ఇట్ ఈస్ ఎ డ్రాప్ ఇన్ ది మైటీ ఓషన్ ఆ బ్రహ్మానందం అనేటువంటి సముద్రంలో ఈ చక్రవర్తులు అనుభవించే సుఖం ఒక బిందు అంటారని మన ఉపనిషత్తుల్లో శాస్త్రాలు అటువంటి బ్రహ్మానందం మనకు నమస్కారం అంటాడు ఇది అది పరమాత్మ యొక్క స్వరూపం అండి దా అక్కడ గనక వెళితే ఇంకా రాజ్య సుఖాలు ఇవన్నీ ఒక లెక్క అండి ఇంద్రంచమన్యతే రంకం అంటాడు శాస్త్రంలో ఇంద్రుడు ఆ ఆనందాన్ని చూచి ఐఎమ్ బెగ్గర్ రంకం అంటే బెగ్గర్ అంటే భిక్షుకుడు నేను ఈ ఆనందం కోసం ఈ ఇంద్ర ఆనందం ఎంతో గొప్ప అని చెప్పి నేను అనుకుంటున్నానే నా ఆనందం ఎటువంటి తెలుసిన ఇదిగో బిచ్చగాడి బిచ్చగాడి ఆనందం అంటాడు చూ ఆ పరమాత్మ దగ్గర ఆనంద ఆ బ్రహ్మానందం దగ్గర నా సుఖం ఒక లెక్క అంటాడు ఇంద్రంచ మన్యతే రంకం రంకం అంటే బెగ్గర్ ఇంద్రుడు అండి తను ఒక భిక్షుకుడుగా అనుకుంటాడు నేను ఒక బీదవాణ్ణి ఎక్కడా ఇది ఆనందమైనటువంటి ఆనంద స్వరూపం దగ్గర అటువంటి స్వరూపం నిజంగా అందరి యొక్క హృదయంలో ఉంటే నారాయణ మనుషుడు ఏడుస్తూ కూర్చున్నాడంటే దానికి అర్థం ఉందండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మే ఆ అర్జునుడు ఏడుస్తుంటే ఇటువంటి ధైర్యపూర్వకమైనటువంటి వాక్యములు చెప్పాడండి అర్జునే ఇది ఏడవలసిన వారేనా ఎవరు మీరు అచ్చేద్యోయం అదాఖ్యోయం చనిపోతారని చెప్పి ఏడుస్తున్నారు చని చనిపోయేవాడు ఎవడు అని నిలదీసి ప్రశ్న చేశాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ వివేకానంద శిష్యుడు ఒక శిష్యుడు ఏదో ఏడుస్తూ కూర్చున్నాడండి వివేకానంద శిష్యుడు అక్కడ వివేకానంద వెళ్ళి ఆయన ఎందుకు ఏడుస్తావు అని అడిగాడు చూడు వారు సామాన్యంగా ఎక్కువ శ్లోకాలు చెప్పర్లేదండి అంత వచనంలోనే ఇంగ్లీష్లోనే వారి ఉపన్యాసాలు ఇదో కొద్దిగా అక్కడ ఎప్పుడైనా ఒక శ్లోకం చెప్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన శిష్యుడు ఏడుస్తుంటే ఈ శ్లోకం చెప్పాడు కిమ్నామరో దిషి సఖే ఎందుకు ఏడుస్తావు కిమ్నామరో దిషి సఖే త్వయ్ నీలో అఖండమైనటువంటి శక్తి ఉంది అంటాడు చూడండి లు నీ కాళ్ళ దగ్గరికి ఉన్నాయి నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి ఎందుకు ఏడుస్తావు నాయన నువ్వు యువర్ నాట్ ఎ బెగ్గర్ యువర్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ అన్నాడు చక్రవర్తులకు చక్రవర్తిని ఆయన నువ్వు ఏడుచే రకం కాదు నువ్వు దరిద్రుడు కాదంటాడు ఎవరు వివేక ఇటువంటి చూడండి ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్ లో ఆప్టిమిజం అంటే పాజిటివ్ థాట్స్ అండి మానవుడికి ఇటువంటి బోధలు ఎక్కువగా ఉండాలి కానీ ను హీనుడు నువ్వు అల్పుడు ను జాతికి బహిష్కరించావు ను మాలపల్లిలో ఉండు మాది ఇట్లాగా ఎవరిని అందరినీ అనేది నా ఆత్మ చైతన్యం కానీ జడమైన వస్తువు కాదు ఆనంద వస్తువు కాని దుఃఖ వస్తువు కాదని ఆ వివేకానంద చక్కని హితబోధ చేస్తారు ఈరోజు వాల్మీకి మార్టి చక్కగా దివ్యమైనటువంటి ఆ స్తోత్రం ద్వారా ప్రారంభం చేసినారు సచిదానందంకు నమస్కారం చేసినారు ఇక రామచంద్రుని యొక్క వైరాగ్యం ఒక వాక్యం చెప్పి విరమిస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తి అయిపోతుంది ఏం చెప్పారో తెలుసండి రామచంద్రుడు విశ్వామిత్ర మునింద్ర ఎందుకు దుఃఖంగా ఉన్నారని నన్ను అడిగారు కదా ఏదో నా మనసులో ఒక ఆలోచన వచ్చేసింది ఏమిటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ సంపదలు ఈ భోగాలు ఈ భాగ్యాలు మూడు నాళ్ళ ముచ్చట్లు ఎంతకాలం నేను అనుభవించేది పోని ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయనుకో ఈ అనుభవించేవాడు ఎంతకాలం ఉంటాడు చెప్పండి ఐదర్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది వస్ ఎదురుగుండా అనుభవించే వస్తువు గానీ ఇటు సబ్జెక్ట్ అంటే అనుభవించేవాడు కాని బోత్ ఆర్ ట్రాన్షియన్ ఈ ఇద్దరు ఈ రెండు వస్తువులు కూడా కాలగర్భంలో నశించిబోతాయండి ఆనాడు చూడండి నచికేతుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను కఠోపనిషత్తు యమధర్మరాజు అనేకమైనటువంటి స్వర్గసుఖాలు ఇవ్వబోతుంటే ఏం చెప్పాడు తెలిసిన ఇవండి యముడు గారు మీకో నమస్కారం ఒక్క చిన్న పదంతో కొట్టి పారేస్తాడు ఏమిటి తెలుసిన శోభావా అంటాడు శుహా రేపు సంస్కృతంలో శుహ అంటే రేపు ఓ యమధర్మరాజు గారు మీరు నాకు ఇచ్చేటువంటి సంపదలన్నీ రేపు ఉంటాయో లేదో నమ్మకం లేదన్నారు శుహ అభావ శోభావామంతకై త సర్వేంద్రియాణం జరయంతితేజ పోని మీరు తెచ్చిన వస్తువుల భోగాలు నేను అనుభవించాలంటే ఎంతకాలం ఈ యవనం ఈ ఆరోగ్యం ఇదంతా ఎంతకాలం ఉంటుంది అని చెప్పి ఆ నచుకేతుడు చక్కని భావాలు చెప్తాడు కఠోపనిషత్తులో ఉంది నేను మరల ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఒక్క విషయం మనం ఆలోచించుకుని సారమైన వస్తువుని మనం పట్టుకోవాలండి చూడండి అసారమైన వస్తువుని కనుక పట్టుకుంటే కదులుతూ ఉంటుంది ఏ నశించిపోతూ ఉంటుంది అందుచేత దానివల్ల పెద్ద సుఖమేమీ కలుగుదండదు ఈ ప్రపంచంలో రెండు వస్తువులు ఉన్నాయి సారం అసారం ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యం ఈ రెండు కూడా మిక్స్చర్ అండి కలిసిపోయినాయి ఇప్పుడు తెలివి ఏం చేయాలి విభాగం చూడండి సెపరేట్ ఇంతేనండి రేపు జ్ఞాన ప్రకరణాలు వస్తాయి చూడండి భగవద్గీత పదమూడు నుంచి చివరి వరకు ప్ర దాదాపు ప్రతి చెప్పండి పేరు విభాగయోగం విభాగ యోగం చూ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం తర్వాత శ్రద్ధాత్రయ విభాగయోగం దైవాసుర సంపత్ విభాగయోగం శ్రద్ధాత్రయ విభాగం ఇవి విభాగం అంటారేమిటి ఇంతవరకు ఎక్కడ పేరు పెట్టలేదే ఇంతవరకు పన్నెండు అధ్యాయం గడిచిపోయినా ఒక్కచోట కూడా విభాగం అని పెట్టలేదు ఈ జ్ఞాన సంబంధం అయినటువంటి వస్తే అక్కడ ప్రతి దాదాపు అధ్యాయముకి విభాగం అంటే ఏమిటి చెప్పండి సెపరేషన్ ఉంది సెపరేషన్ ఇంతేనండి జ్ఞానం అంటే ఇప్పుడు చూడండి బియ్యం బియ్యంలో రాళ్ళు ఉన్నాయి ఎవరైనా వెంటనే దాన్ని ఎసట్లో వేస్తారా ఆ రాళ్ళు ఏరేస్తారు చూచారా ఇంతేనండి వేదాంతం అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి ఇంతే బియ్యంలో రాళ్ళు ఏరటం వేదాంతం అని చెప్పండి అది ప్రతిరోజు జరుగుతున్నదండి ఇళ్లలో చాటలో వేసుకుని కూర్చుంటారు అమ్మగారులు పొద్దున్నేనండి ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ది డే ఆ చాటలో బియ్యం ఏరేసుకుంటారు అంతేనండి చెడ్డను ఏరేయటం మంచిని అట్టి పెట్టుకోవటం ఇంతే అసురమైనటువంటి స్వభావాలు దూరంగా తోయటం దైవ సంబంధం అయింది అట్టి ఇంతేనండి సరే తెలివి గల వాడు ఏం చేస్తాడు ఇప్పుడు రామచంద్రుడు ఆ ఎంత ఊహతోనండి రాజ్యసుఖములు కూడా తృణీకరించి నాకెందుకు ఈ గొడవ అంటాడు ఎవరు ఈరోజు వారన్న వాక్యం ఏమిటి తెలుసండి కిమ్ నామేదం బత సుఖం ఏయం సంసార సంతియతే మృతృయతే జననాయచ ఓ విశ్వామిత్రం రామ ఎందుకు వచ్చింది తెప్పలయ్యా ఇది మనుషుడు పుడుతున్నాడంటే దేనికోసం తెలిసిన సావటానికి సావటానికి పుడుతున్నాడు వాడు అంతే కదండి ఆఖరికి చస్తాడు ఎందుకు చేస్తున్నాడు మళ్ళీ పుట్టడానికి ఇంతే ఈ సంసారం అంతా ఇట్లాగే ఏడుస్తున్నా దీనివల్ల ఏం ప్రయోజనం అంటాడు ఎవరు రామచంద్రుడు చూడు కిమ్నామే దంపత సుఖం ఏయం సంసార సంతది జాయతే పుడుతున్నాడు దేనికి మృతయే చావటానికి మ్రియతే చస్తున్నాడు దేనికి జననాయచ మళ్ళీ పుట్టడం ఈ పునరపి జననం పునరపి మరణం ఈ సైకిల్లో పడిపోతే మానవుడికి ఏమైనా ఆనందం అన్నదా అని రామచంద్రుడు కాబట్టి విశ్వామిత్రము నాకు నా అభిప్రాయం చెప్తున్నాను ఏమిటి తెలుసు రాజ్యేన కిం భోగై నాకు ఈ రాజ్యం వద్దు ఈ భోగాల వద్దు నాకు కావాల్సింది ఎవరు తెలుసు కోహం కుయమై నా స్వరూపం ఏమిటో చెప్పండి ఎవరికైనా ఇటువంటి జిజ్ఞాసు ఉంటుంది అందులో పదహారేళ్ల వయసు అండి నారాయణ ఈ కాలంలో పదహారు ఏళ్ళ పిల్లకాయలు చూడండి ఏవైనా రామా ఇటువంటి వైరాగ్యాలు ఉంటాయా చూడండి బాల్యకాలంలో క్రీడలు ఆటలు గాలిపటాలు గోళీలు బొంగరాలు ఇవి తప్పితే నారాయణ పుణ్యం పురుషార్థం ఆ టైంలో ఉంటుందండి ఆ టైంలో పోని ఎవరలో ఉందే చెప్పండి లేదే ముసలివాడైన తర్వాత ఏదో అక్కడక్కడ కొందరికి వైరాగ్యం అందరికీ లేదండి ముసలివాళ్ళు కూడా ఇంకా అనుభవించాలని ఉంటుంది వాళ్ళకి ఎక్కడో ఒకరికండి ఇదో వైరాగ్యం కలుగుతుంది ఎందుకంటే వివేకానంద్ చెప్తాడు నేచర్ విల్ గివ్ దెమ్ స్లాప్ బై స్లాప్ అన్నాడు యవన కాలం అంతానండి ప్రకృతి ఈ చెంప ఆ చెంప వాయిస్తే ముసలి వాడైన తర్వాత కొంచెం వైరాగ్యం కలుగుతుందటండి ఎంత చక్కగా చెప్పి నేచర్ విం స్లాప్ బై స్లాప్ ప్రకృతి అనేకమైన దుఃఖాలు ఇచ్చి వెళ్ళి కింద యవన కాలంలో అప్పుడు కొంచెం వైరాగ్యం ముసలితనంలో కలుగుతుందటండి ఏం లాభం చెప్పండి అది టూ లేట్ అంతే మంచి యవన కాలం బాల్యకాలం నాశనం చేయకూడదండి మంచి చక్కని ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు రామచంద్రుని వాక్యం చెప్పి నేను విరమిస్తున్నాను నేనెవరు ఈ జగత్ ఎట్లా వచ్చింది అని రామచంద్రుడు ప్రశ్న చేస్తున్నారు దీన్ని కూర్చున్న విచారణ రేపు ఎల్లుండి కూడా మనం కొనసాగిస్తాం వైరాగ్య ప్రకరణం ఈరోజు సాయంత్రం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగమును గుర్చిన విచారణ జరుగుతుంది ఇప్పుడు ఓంకారం స్మరణ చేస్తాం ఓ